స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడా నీకు వర్ణాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ సురక్షితంగా కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభావ దీవారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వర్ణాలేసయ్యా నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకుంటున్నాయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న అయినా మా హృదయాలు సరిచయండి మా జీతాలు సరి చేయండి మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రభావ నోటి ధర తలంపుల తప్పులు తీసి క్షమించాను ప్రభావ మీ కృప్యం చేసుకుని మీ కృప మీ కనికరిమ పయించండి ప్రభావ మీ నూతన పరిశుద్ధ ఆత్మ అభిషేకం కనిగిరించండి పాటల ధరని వాకిందరూ మీరు మాట్లాడాను ప్రభావ ఆయన మీడి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసిన ఆరంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి మీ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రార్థిష్టం తండ్రి ఆ మెయిన్ దేవునికి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవేరాకపోతే నేనేమైపోజను నీవేరాకపోతే నేనేమైపోజను నేనుండాలి నయ్యా బ్రతక లేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారానాదిస్తూ బతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారతికేస్తానయ్యా ఉంటరి పూరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా వంట రివాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంట రివాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలినయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలినయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా దిస్సు బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా దిస్సు బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు తోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కడతా నీ వేణా గమ్యాము నీ బాటలు నడిచే నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుతా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలి నయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలి నయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారావిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారావిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలి నయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా సన్నిధిలో నేను టానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా అలే దేవుడు ఇంతవరకు కాచి కాపాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రం నైనా ప్రభావేశారు మా ప్రభా మధ్యకాల సమయంలో దేవ వయ మా ప్రభా సన్నిధిలో ఉంచిన స్తోత్రం మా ప్రభా దేవ మా ప్రభా ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవ కనుమ సజ్జల నుంచి దేవా ప్రభావ కృపక్షేతాన్ని భాగ్యం చేత దేవ జీవించిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా దేవా మా ప్రభా ప్రతి ఒక్క దేవా ప్రభా మమ్మల్ని సురక్షితంగా ఉంచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ఎంతో మంది బ్రదర్స్ క్రిస్టర్ని దేవా దీవించి ఆశ్రయించిన బట్టి మా ప్రభావ మరి యొక్క దినమ్మకి ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దినంలో దేవా నేను ఎందుకు విశ్వసించి ముందుకు సాగుతున్నాం మా ప్రభా ప్రతి ఒక్క దేవాలయ మా ప్రభావ శీకర్షిక గర్దించాను మా ప్రభావం వాక్యం మాట్లాడుచుండగా దేవా నేను దాని నోటి ద్వారా మాట్లాడాను మా ప్రభావ ప్రతి బిడ్డకు దేవా లేవా మా ప్రభావ అర్ధమయ్యేలా చెప్తా సాయం చేయండి దేవా ప్రతి ఒక్క మర్మం దేవా మాట్లాడటం సాయం చేస్తారని లేవా మీరే తోడో ఏంటి దేవ నడిపిస్తారని త్వరగా రాబోతునే స్పీస్ పెడబెట్టుకొచ్చిన తండ్రి ఆ మెయిన్ ఇరవై నాలుగో వచ్చనం ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువు అప్పగింపబడుతుండ అప్పగింపబడినప్పుడు అప్పగింప పోతే వాళ్ళు చం వాళ్ళు లేకారం వాళ్ళు ఆయనను బంధించడానికి వస్తారు ఆయన మళ్ళా మూడో దిన లేచి ఉంటు మూడో దినంగా మళ్ళా లేచి ఉంటుండే ఇక్కడ ఏమంటుండంటే ఇరవై నాలుగో వచ్చిన చూసుకుంటే వారు కపర్నే హోంకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు యేసు ప్రభు యేస శిష్యులు అందరూ ఇక్కడ వచ్చారు కప్పర్ణ అనే గ్రామంకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న కప్పర్ణ హోంకు వచ్చిరు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అరశకేలాను పన్ను వసూలు చేయవారు పేతురిని వచ్చి అంటే అక్కడ ఏం చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అక్కడ వచ్చి అరశెకేలు పన్ను ఇయమంటుండ పేతురు వద్దకు వచ్చి అడిగిండు పేదరి వద్దకు వచ్చి అడిగితే మీ బోధకుడు ఈ అరశకల్ చెల్లింపడాన్ని అడగదా చెల్లించిన నేను అయితే బోధకుడు ఏసు ప్రభు కూడా చెల్లించమని అక్కడ చెప్తుండ చెప్పినప్పుడు అక్కడ అక్కడ చెప్పినప్పుడు అతడు ఇంటిలోకి వచ్చి మాట్లాడక యేసు ఆ సంగతి ఎత్తి అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంట్లోకి వచ్చి మాట్లాడక అక్కడ యేసు ప్రభు గమనించుడు సి నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ వసూలు చేయుదురు కుమార్ల యొద్నా అన్ని జనుల యొద్నా అని అడిగాను అల్లడి అక్కడ ఏం చెప్తుండంటే యేసు ప్రభు అక్కడ కపరణ హోమ్కి వచ్చినప్పుడు పేతురు వాళ్ళందరూ శిష్యులతో సహా వచ్చినప్పుడు అక్కడ యేసు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి మీ బోధకుడు పన్ను కట్టడా అక్కడ అరశకేళ్ళు పన్ను కట్టడా అక్కడ పేదరిని అడిగినప్పుడు పెడతాడు ప్రభు అని అక్కడ చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అరశకేలు మనకు పన్ను కట్టాలే అని అక్కడ ఇక్కడ చూసారన్నమాట చూసినప్పుడు సియోను నీకేం తోచున్నాయి భూరాజులు సుంకమును పన్ను ఎవరి యొక్క వసూలు చేసారు అంటే భూమిన్న రాజులు సుంకం యొద్ ఎవరి యొక్క కుమారు యొద్దున అన్యజనుల మన యేసు కుమారుడు కాబట్టి అక్కడ ఇక్కడ ఆత్మీయ మనము అర్థం చేసుకోవాలి అతడు అన్నుల వద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వాతంత్రులే అంటే ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకో రాజు కుమారుడు ఎలా ట్యాక్స్ కడతాడు అని అక్కడ యేసు ప్రభు గారు అక్కడ ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించినప్పుడు ఆ పేతురు సిడ చూస్తున్నారు అనమాట ఎట్లా పన్ను కడతారని యేసుప్రభు అక్కడ వచ్చినప్పుడు కపర్ణి అక్కడ పన్ను కట్టమని ట్యాక్స్ కలెక్టర్ వచ్చినప్పుడు ఆయన గ్రహించిండు అంటే రాజుల భూరాజుల యొక్క కుమారుల యుద్ధనా లేకుంటే అన్ని జిల్లా అంటే భూరాదుల కుమారుడు మన యేసు ప్రభు యేసు ప్రభు కుమారుడు అనమాట యహోవా దేవుని కుమారుడు యేసు ప్రభు ఇక్కడ లోకంలోకి వచ్చిండు తన పాపంలోనన్నీ మన పాపంలో అన్ని భరించడానికి ఈ వచ్చినందుకు ఆయన ట్యాక్స్ ఆడుతున్నాం సో అది ఎంత వరకు న్యాయం అని మనము పరీక్షించుకోవాలి ఇంతవరకు మనకు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ట్యాక్స్ కలెక్టర్ కలెక్ట్ చేస్తుంది కలెక్ట్ చేసినప్పుడు కుమారులు స్వాసంతులే అని అక్కడ సీఎం చెప్తుడు దేవుని ఏం చెప్తుండు కుమారుడు స్వాతంత్రులే అన్నిలకు ట్యాక్స్ వేయాలి దేవాణి అరక్షకేలు కట్టమంటుండ అక్కడ అరశకేలు అరక్షలు అక్కడ కట్టమని చెప్తుండవు అక్కడ అన్నిలుగా అని చెప్ప చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వాతంత్రులే అయినను మనకి వారికి అభ్యంతరం కలగ చేయకుండా నీవు సముద్రంకు పోయి ఏం చెప్తుండు ఏసు ప్రభు నువ్వు సముద్రానికి పోయి అన్ని జనులు అయినను మనకు వారికి అభ్యంతరం కలుగ చేయకుండా అంటే ట్యాక్స్ కలగ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ రోజులలో ఈవెన్ మనిషికి కూడా అప్పుడు అరెస్టేళ్ళనేది ట్యాక్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఆ యొక్క రాజులు రాజులు ప్రతి ఒక్కరికి కట్టాలని అక్కడ నిబంధన చెప్పినప్పుడు ఆయన ఎండు దశలో ఉన్నాడు ఆయన యేసు ప్రభు ఇక దశలో అక్కడ ట్యాక్స్ కలెక్టర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు పేతురు సీఎం అక్కడ ఉన్నప్పుడు అందరు కలిసి వచ్చినప్పుడు కపర్ణ వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం ఆ దృశ్యం చూస్తుంటే అక్కడ కుమారులకి భూరాజుల కుమారులకి ట్యాక్స్ ఉండదు అయినా కూడా అక్కడ అనిలకే ఉంటది కానీ ఆయన కూడా అతను అక్కడ అభ్యంతరం చెప్పకుండా అక్కడ ట్యాక్స్ పెడతా అక్కడ చెప్తుండే ఎంత గొప్ప దేవుడు చూడాడు మనకు మనమైతే ఎట్లా నేను కుమారుని అని చెప్పి మనము ఎగ్గొట్టేస్తాం ట్యాక్స్ ని ఎగ్గొట్టేసి అక్కడెక్కడ మనము వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి మనము ఆ యొక్క టాక్స్ మాఫ్ చేసే విధంగా మనం చేసుకుంటాం ఆ రోజు యేసు ప్రభు అక్కడ ట్యాక్స్ కట్టిండు ఇక్కడ మనము ఏం చేస్తున్నాం ఈ రోజు చిన్నదానికి పెద్దదానికి మనము ఎలాగో ఏ రీతిగానో మనము జీవిస్తున్నాం డే టు డే లైఫ్ లో మనము ఏ విధంగా మనకు ముందుకు సాగుతున్నామా లేదా డే టు డే లైఫ్ లో ఇక్కడ ఎక్కడ మనము తప్పిపోకుండా ఎక్కడ మనం దేవుడు ఇక్కడ చెప్తుండ మనకు అయితే ఏం చేసి ఇక్కడ చూడండి సియాను ఆయనను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండా నీవు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచినడలా ఒక షకీల దొరుకును దానిని తీసుకొని నా కొరకును వారికి ఇమ్మని అర్థంతో చెప్పాను హాలి ఇక్కడ ఏం చేస్తుండు అక్కడ సిపిండు ఏం చేసిండు సముద్రంకు పోయి గాలం వేయి గాలం వేసినప్పుడు ఏమొస్తుంది మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఒక సెక్య దొరుకును దాన్ని తీసుకొని నీ కొరకు నా కొరకు వారికి ఇమ్మని అక్కడ చెప్పిండు అక్కడ ట్యాక్స్ కలెక్టర్ కు అక్కడ యేసు ప్రభుకి ఏం సంభాషణ జరగలేదు కాలు పేతురకి ట్యాక్స్ కలెక్టర్కి జరిగింది సంభాషణ అప్పుడు దేవుడు గ్రహించి నేను కూడా పన్ను కట్టాలని అప్పుడు భూరాజుల కుమారుడు పన్ను కట్టరు కదా అన్నట్టు అక్కడ చెప్పినా కూడా అతడు ఏం చెప్పిండు సీయోనికి నువ్వు వెళ్ళి సముద్రంలో గాలం వేయి పైకి ఏ చాప వస్తే దాన్ని పట్టుకొని రా దాంట్లో ఒక సెకెల్ ఉంటుంది అని చెప్పిండు దేవుడు ఎంత జ్ఞాని అక్కడ అక్కడ ఎంత ఎవ్వరు ఎంత అభ్యంతరం పరిచినా కూడా పరిశీలన శాస్త్రులు అక్కడ ప్రతి ఒక్క ఇప్పుడు ఏంటంటే ట్యాక్స్ కట్టకపోతే ఆయన పట్టుకొని పోతారు ఇప్పుడు అర్థమైందా ట్యాక్స్ కంపల్సరీ కట్టాలి సో అక్కడ ట్యాక్స్ కట్టండి కాబట్టి అర సెక్యూల్ అరే సెకల్ అంటే ఇద్దరికి కట్టేసిండు ఒక సెకెల్ తీసుకొచ్చి ఒక సెకల్ తీసుకొచ్చి కట్టేసిండు కట్టేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు సో అక్కడ ఏంటంటే దేవుడు అంత పరుపి అయ్యి ఉండి ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు ప్రతి ఒక్క దాంట్లో ఆయనకు జ్ఞానం ఉన్నది ప్రతి ఒక్క దాంట్లో ఆయన చేస్తాడు ప్రతి ఒక్క దాంట్లో మనము ప్రతి ఒక్క దాంట్లో మనకు అన్నీ ఉన్నాయి ఇక్కడ నేను చెప్పినట్టు ప్రకారము మతేస్ వార్త ఇరవై ఐదో అధ్యాయము నుంచి ఇక్కడ ఈ వరకు చూసుకుంటే లాస్ట్ టైం చెప్పినట్టు తలాంతుల గురించి చెప్పాను నేను ఐదు తలాంతులు ఒకడు తీసుకుంటే దేశాంతరం పోయిన తన యజమాని ఐదు తలాంతులు తీసుకున్నాడు ఐదు తలాంతులు తీసుకొని ఐదు తలాంతులు సంపాదించాడు ఇంకోడు రెండు తలాంతులు తీసుకొని ఇంకోడు రెండు తలాంతులు సంపాదించాయి ఇంకొకడు ఒక తలాంతు తీసుకొని దాన్ని భూమిలో దాచిపెట్టి మనకు ఏంటంటే యేసు ప్రభు చూపించిన ఒక వే ఐమ్ ద వే ద ట్రూత్ అండ్ ది లైఫ్ నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను ఎక్కడుందంటే యువన్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చరంలో చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తుండేసు నేనే మార్గంను సత్యం ను జీవంను నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్కు రాడు అలమంటుండంటే యేసు ప్రభు ఐ వే ద్రూత్ అండ్ ది లైఫ్ ఆయన ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొక్కకు రాడు అయితే ఇక్కడ యేసు ప్రభువు విచక్షణ జ్ఞానంతో అక్కడ పనిచేసి ట్యాక్స్ కలెక్టర్ దగ్గర అక్కడ ఏంటంటే సెకండ్ తెచ్చి అక్కడ ఆయనకి ఎలా తెలుసు ఆ చాపా దాంట్లో ఉన్నదని షెకేలు సో యేసు ప్రభు ప్రతి ఒక్కటి జ్ఞాన జ్ఞానంతో కూడింది యేసుప్రభు యొక్క జ్ఞానము ఎవరికి చాటిలేని యేసు ప్రభు యొక్క జ్ఞానము ఎవరికి సమానం కాదు ఆయన జ్ఞానవంతుడు తెలియవంతుడు ప్రతి వివేచనకారి సో ఆ విధంగా మనం ఎవ్రీ సిచ్యువేషన్ లో ఆ విధంగా మనము మన యొక్క జ్ఞానంను ప్రదర్శించాలి ఎవ్రీ సిచ్యువేషన్ లో మనం ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే వానికి ఫోన్ చేసి వీనికి ఫోన్ చేసి ఒక ట్రాఫిక్ పట్టుకుంటే మనం ఏం చేస్తాము ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తాము వానికి ఫోన్ చేసి ఈ ఫోన్ చేసి నేను ఇక్కడ అక్కడ అని చెప్తుంటాం అక్కడ ఏంటంటే యేసు ప్రతి ఒక్క దాంట్లో సమన్వయం అంటే ఇక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉన్నట్టు అక్కడ జీవిస్తుండ్రు అని ఎంత తగ్గించుకొని అక్కడ జీవిస్తుండ్రు ఎంత తగ్గించుకున్నాడు ఆ టైంలో అతనికి పట్టుబడే తీరు వచ్చింది అక్కడ ఆ సమయం వచ్చింది అక్కడ నెక్స్ట్ నైట్ అయితే పట్టుబడతాడు ఆ మార్నింగ్ టైమ్ లో ఇక్కడ ఇక్కడ ఈ షక్యలు కట్టిండు అనమాట ఆయన ట్యాక్స్ ఒకటి కట్టిండు అర కట్టిండు అర ఇద్దరు కట్టిండు అక్కడ సి మరి దేవునికి అక్కడ కట్టిండు కట్టినప్పుడు అక్కడ ఎట్లా తెలుసు ఆ దేవునికి ఆయన ఆత్మస్వరూపడు ఆ చేపలో ఆ యొక్క సెకలు ఉంటుంది అని ఎట్లా తెలిసింది దేవునికి సో అదంతా దేవుని యొక్క జ్ఞానము ఆ యొక్క మహిమ స్వరూపి కాబట్టి ఆ యొక్క చేపలో ఉంటుంది అని చెప్పిండు ఆయననే ప్రతి ఒక్కటి ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ది లైఫ్ ఈరోజు ఈరోజు ఏంటంటే నీకు కూడా నీ యొక్క ప్రతి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఇక్కడ ఏముంటే అక్కడ దానితోటి మనము వెళ్ళాలి ఇన్ఫ్లుయెన్స్ అసలు అవసరం లేదు నువ్వెవరివి భూరాజులు అటువంటిది యేసు ప్రభు రాజు రాజు అటువంటిదే ట్యాక్స్ కట్టిండు ఈరోజు నువ్వెంత సో దేవుడు అక్కడ షికెలు కట్టిండు ఏమంటుండ ఇక్కడ ద ట్రూత్ నేనేం మార్గం సత్యం ఇక్కడ ఉన్నానని చెప్తుంది ఇంకొక వచనం చూసుకుంటే యహన్స్ వార్త పదహారు ఐదవ ఐదవ వచన ఇక్కడ ఏమంటుండంటే ఇప్పుడు నన్ను పంపినమాని యుద్ధకు వెళ్ళొచ్చున్నాను మీకు ఎక్కడికి వెళ్ళొచ్చున్నాను మీరు ఎవరు అడుగుతా లేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీకు హృదయం దుఃఖంతో నిళ్ళదు అయితే నేను మీతో సత్యంతో చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఏడల ఆదరణ కర్త మీ యుద్ధకు రాడు నేను వెళ్ళిన ఏడన ఆయన మీ యుద్ధకు పంపుదును ఇక్కడ ఏం చెప్తుండంటే యువన్సు వార్తల అభ్యంతర ఈ మాటలు మీకు చెప్పుచున్నాను యేసు ప్రభు అభ్యంతర మీరు మిమ్మల్ని సమాజం మందిరంలో వెలువ ఎదురు చంపు ప్రతి తాను దేవునికి సేవ చేయిచున్నానని అనుకునే కాలం వచ్చినది ప్రతివాడు ఏం చేస్తుడు దేవునికి సేవ చేయించున్నారని అనుకునే కాలం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరు అడిగినా కూడా నేను సేవ చేస్తే బ్రదర్ జాబ్ చేస్తారా బ్రదర్ అంటే జాబ్ చేస్తే సేవ చేస్తే బ్రదర్ అంటారు సో ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఈ టైంలో సేవ చేస్తారు ఈ అంతకాల దినంలో వారు తండ్రి నన్ను తెలుసుకునే లేదు ఇలాగ చేదును అవి జరిగిన కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పు తిని మీరు జ్ఞాపకం చేసుకునే లాగు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటేను గనక మొదటనే వీటిని మీతో చెప్పలేదు అయితే వాళ్ళ శిష్యులకు చెప్తుండ జ్ఞాపకం చేసుకోవాలి నేను ఏమేమి సంగతులు చేసినో నేను ఏ రీతిగా నేను జీవించిన లోపంలో అటువంటిది ఇంకా సమయం అయిపోయింది నేను ఇంకా ఉండను నేను నా సమయం అయిపోయింది నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని అక్కడ భాషిస్తుండ అక్కడ అక్కడ తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు సత్యంతో ప్రతి ఒక్కరు అక్కడ వెళ్తుండ నేను ఎలా జీవించానో అది నేర్చుకోండి నేను మీతో ఉండకపోవచ్చు కానీ మీరు దుఃఖపడతారు నేను మీ మధ్యలో నేను ఉండకపోవచ్చు అని వాళ్ళు దుఃఖపడతారని అయితే నేను మీతో సత్యం చెప్తున్నా నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఈడల నేను వెళ్ళ వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యుద్ధకు రాడు పరిశుద్ధాత్మ శక్తి వరము మీ దగ్గరికి రాదు అని అక్కడ చెప్తుండే యేసు ప్రభు ఇక్కడ ఉంటే పరిశుధాత్మ శక్తి రాదని అక్కడ చెప్తుంది నేను వెళ్ళని ఆయన మీ యుద్ధకు పంపుదు మళ్ళా వెళ్ళి ఆయన యుద్ధకు మిమ్మల్ని పంపుదు అని చెప్తున్నా ఆయన వచ్చి పాపం కూర్చు నీతిని గుర్చు తీర్పుని గుర్చు లోకమును ఒప్పుకొని చేయును లోకము లోకులు నాయందు విశ్వాసం ముంచలేరు గనుక పాపమును గురించి నేను తండ్రి ఎద్దుకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గురించి లోకాధికార తీర్పు పొంది ఉన్నారు గనుక తీర్పుని గురిచి ఒప్పుకున్న ఇక్కడ ఏమంటుండంటే యేసు ప్రభుత్వ స్వామి అక్కడ అయిపోయింది ఆయన ఖైదీతో పట్టుబడనీ వెళ్తున్నాడు అక్కడ పెట్టినప్పుడు విశిష్యులకు చెప్తున్నాడు మీరు దుఃఖపడవద్దు నేను సత్యంతోను ప్రతి ఒక్క దాంట్లోనూ మీకు ఆదరణకర్తను మీకు పంపిస్తా అని చెప్తుండ్రు సత్యంతోనూ నేను సత్యం చెప్తున్నా నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళాలి నా తండ్రి చెప్పిన ఆదాయం నేను నేనే సత్యం మార్గం అని దేవుడు ఏసు ఆయన సత్యంలో మనము జీవించాలి నువ్వు ఎప్పుడు చెప్తావు నువ్వు నేనే సత్యం మార్గం అని ఎప్పుడైనా చెప్పిన మనం చెప్తామా ఎప్పుడన్నా నేనే సత్యం అంటున్నాయి ఎవ్రీ టైం మనము నిరూపించుకోలేము అయితే మన ఏంటంటే మనం తోటి వారితోటి మనము నిరూపించుకోవాలి నేను ఎట్లా సత్యవంతుడు లెక్కున్నా లేకపోతే అబద్ధికుడు లేకున్నానా నేను ఏ రీతిగా మనము లైఫ్ లో జీవిస్తున్నాము మనం చెప్పొద్దు కదా వేరే వాళ్ళకు మన గురించి సాక్ష్యం వేయాలే ఈ బ్రదర్ చూస్తే మంచివాడు సత్యంగా ఉంటాడు నీతి నిజాయితీగా ఉంటాడు మనము ఒప్పుకోవాలి వాళ్ళు చెప్పాలి నేనే సత్యం ను మార్గం నువ్వు ఆ ప్లేస్ లా నువ్వు ఏం చేస్తున్నావు ఈ రోజు నువ్వు ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావు ఏ రీతిగా ముందుకు సాగుతున్నావు నువ్వు పబ్లిక్సిటీ ఉపయోగించి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నువ్వు అక్కడ నుంచి తప్పించుకుంటావా లేదంటే ఒక అర అరక్షలు నువ్వు అక్కడ ట్యాక్స్ పే చేస్తావా ఈ రోజులలో ఎంతో మంది ఉన్నారు క్రిస్టియన్స్ లో ఎంతో మంది పెద్ద అధికారులు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవ్రీ టైము క్రిస్టియన్స్ ట్యాక్స్ వల్ల గాని ప్రతి ఒక్కరు దాహరలో డబ్బు కట్టాలంటే వాళ్ళు తగ్గించుకుంటా ఉంటారు ఏ డబ్బు కట్టకపోయినా ఏం కాదు ఫ్రీ వస్తుంది మనకు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు అక్కడ ఏసుప్రభు అనేది సెక్యలు కట్టిండు ఆర సెక్యలు కట్టిండు మనం ఎంత ఇప్పుడు ప్రతి ఒక్క నీతి నిజాయితీగా మనము ముందుకు సాగాలి అయితే ఇంటి ట్యాక్స్ వచ్చినా కానీ కరెంట్ బిల్ వచ్చినా కానీ ప్రతి ఒక్క మనము నీతి నిజాయితీగా కట్టాలి ఎవ్రె ఎవ్రీ మనకు గవర్నమెంట్ రన్ చేయాలంటే ఈ యొక్క ట్యాక్స్ వాళ్ళకు అవసరం ట్యాక్స్లతో ఇంకా వేరే వేరే ట్యాక్స్ మనకు విధిస్తారు ఆ ట్యాక్సు కట్టలేదానుకో ఆ ట్యాక్సుల వల్ల మనకు అందరికీ బడ్డని అనమాట ప్రతి ఒక్క దాంట్లో హైక్ చేస్తారు ప్రభుత్వం ప్రతి ధాన్యంలో ప్రతి ఒక్క దాంట్లో హైక్ మనం కొనుక్కోకుండా సో ప్రతి ఒక్క దాంట్లో మనము ఎవరి టైం మనము దేవుడే కట్టినప్పుడు మనం ఇంత అన్నట్టు ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తున్నా అనమాట ప్రతి మనము క్రిస్టియన్స్ అయ్యి ఉండి ఎవరి మనము ట్యాక్స్ కట్టకుండా మైనస్ అవుతుంటాం ట్యాక్స్ కట్టకుండా మనము ఏది కూడా మనకు ఉచితంగా రావద్దు ఈవెన్ మన చంద్రశేఖర్ అని చెప్పిండు ఏం చెప్పిండు ఎవ్రీ సాఫ్ట్వేర్ ఏదైనా సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసినాం అనుకో దానికి ఒకటి అమౌంట్ అనేది ఉంటుంది సో వీ హే దట్ కంపెనీ మనకు కంపెనీకి మనము పే చేసి ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేయాలి ఎన్నో రకాలుగా అన్న ఇంతకుముందు చేసింది కానీ ఇప్పుడు అటువంటిది తీసేసింది అనమాట తీసేసి యథార్థంగా అది కూడా దొంగతనమే కదా ఆ యొక్క సాఫ్ట్వేర్ అని డౌన్లోడ్ చేసి చేసుకునేది సో ఆ కంపెనీకి ఎంత వస్తుందో అది పే చేసి దేవుడు రిజిస్ ఆ రిజిస్టర్ చేసుకొని చంద్రశేఖర్ అక్కడ చేసిన అంటే ఎంత యదార్థంగా మనం జీవితంలో మనము ముందుకు సాగుతున్నాం ఎంత యదార్థంగా మనము ఉన్నాం ఎంత ఫేర్ గా మనము ఏది కూడా లేకుండా ఏ చీకు లేకుండా ఎవరికైనా చెప్పినా కూడా సమాధానం చెప్పినా కూడా ఎంత ఫేర్ అండ్ ఆన్సమ్ మనము చెప్తున్నాం ఎంత మంచిగా చెప్తున్నాం అనేది అక్కడ దేవుడు నిన్ను ఈ రోజు హృదయంలో చూస్తున్నా అనమాట ఇంత పెద్ద దేవుడే ఒక ట్యాక్స్ కడితే మనం ఇంకా ప్రతి ఒక్క దాంట్లో మైనంగ్ చూస్తున్నాడు ప్రతి దాంట్లో నాకు తగ్గించు డిస్కౌంట్ తగ్గించు అది ఇది దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తుండ్రు ప్రతి ఒక్క దాంట్లో సేవకు వెళ్తున్నావు సేవకు వెళ్తున్నా కూడా ప్రతి ఒక్క హృదయంలో ద్వేషము నీకు హృదయంలో కోపము ప్రతి ఒక్కటి తీసివేయాలి తీసివేసి మనము సేవకు వెళ్ళాలి ఇంకా మనం ఎవరితోటి మాట్లాడుతున్నాం అన్నిళ్లతో మాట్లాడుతున్నాం మనం అన్నిళ్లతో మనము మాట్లాడుతున్నాం ఇక్కడ చెప్తాడు దేవుడు అన్నిళ్ళని మనము సందర్శించాలి ఎవరి టైం క్రిస్టియన్సే కాకుండా ఎవ్రీ టైం అన్నిళ్లతో మనము ముందుకు సాగాలి అన్నిళ్లలో సేవ చేయాలి మనం క్రిస్టియన్స్ కి మొత్తం తెలుసు ఏం ఏముంది అని తెలిసినా కూడా వాడు సండే టు సండేనే బైబుల్ తీస్తుడు కొత్త ఒకటి రోజు ఈ రోజు ఎంత చెప్పినా కూడా వాడు టీవీకి అన్న అట్రాక్ట్ సోషల్ మీడియా లన్నా అట్రాక్ట్ అవుతాడు లేదు అంటే ఇంకా గేమ్స్ లన్నా అటా అట్రాక్ట్ అవుతాడు సో ఇంకా వేరే వేరే ఐక్యక విచారంలో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు సో ఈ రోజు దేవుడిని తోడు మాట్లాడుతున్న ఏంటంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నా దేవుని మరవద్దు ఎంత బిజీగా ఉన్నా అన్నిళ్లలో సేవ చేయాలి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు తరత్తురంలో యుగ యుగంలో ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఏసు సో నువ్వు ఆ రీతిగా ఉంటున్నావా ఎవరి టైం నువ్వు ఒకటే రీతికి ఉంటున్నావా లేదా యాజ్ యూజువల్ ఒకటే రీతిగా ఉంటే మనం చెప్తాం కదా గుండె గుండె అది తీస్తే మనము ఏమైతుంది ఒకటే లైన్ వస్తే మనం చచ్చిపోయింది అనమాట సో ఒకటే లైన్ వస్తే అక్కడ జిగ్జాగ్ జిగ్జాక్ లైన్లు వస్తే అక్కడ వాడు బ్రతుకున్నాడు గుండె కొట్టుకున్నట్టు సో మనం ఏంటంటే ఒకటే రీతిగా మనము జీవించాలి ఒకటే రీతిగా ఎవ్రీ టైం నిన్న నేడు ఏకరీతిగా మనము ఏసుక్రీస్తుని పోలి మనము ముందుకు చాలి ఇంకొక వచనం చూస్తే బ్రద మతేసు వార్త అధ్యాయం పదమూడవ మత్స్యసు వార్త ఏడో అధ్యాయం పదమూడవచనం చూస్తే ఇక్కడ ఏమంటుండంటే ఇరుకు ద్వారా ప్రవేశించుడి నాష్టం పోడము ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవముకు పో ద్వారా ఎత్తుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కొందరు ఇక్కడ ఏం చెప్తుండే మత్స్య వార్తలో ఇరుకు ద్వారంలో మనము ప్రవేశించాలి నాశనం ద్వారము వెడల్పు ఉంటుంది ద్వారము కరెక్ట్ ఉంటుంది ఇరుకు వన్ బై వన్ ఒక్కరొక్కరు ఒక్కరొక్కరు వెళ్తుంటారు అదే పెద్ద ద్వారం ఉన్న దానికో అందరూ ఉరికొస్తారు ఒకటేసారి ఉరికొచ్చేదానికి తొక్కిసారి ఆట చనిపోతారు సో ఏంటంటే పెద్ద ద్వారం ఉన్నదానికో అది మనకు నాశనంకు నడుపుతుంది ఇరుకు ద్వారం అనుకో ఒకరొకరు వెళ్ళి అక్కడ మనకు ఆయన యొక్క మార్గంలో ఆయన యొక్క సత్యంలోనూ మనము చూడవచ్చు ఇరుకు మార్గం మనము ప్రవేశించాలి ప్రవేశించినప్పుడు ఏం ఏం చేస్తారు అనేకులు జీవం పోవ్ ద్వారము ఇరుకును ఏముంటది జీవముంటది ఇరుకు ద్వారంలో మనకు జీవంని ఇస్తాడు దేవుడు ఆ దారి సంకుచేని వారు కొందరే ఇరుకు మార్గం ఎంతమంది చాలా తక్కువ మంది నువ్వు ఏ దారిలో నడుస్తున్నావు నువ్వు నువ్వు చూసుకో నువ్వు ఇరుకు నడుస్తున్నావా పెద్ద ద్వారంలో నడుస్తున్నావా నువ్వు ఎట్లా నడుస్తున్నావు నువ్వు విడల్ ద్వారంలో నడుస్తున్నావా చూసుకో సో ఈ రోజు యేసు ప్రభు నిన్ను నన్ను ఏకరీతిగా ఉంచిన దేవుడు సో నీ తోడు మాట్లాడుతుండే ఈ రోజు నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు ఆ యొక్క అనేది దేవుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కట్టిండు కట్టినప్పుడు మనం ఎంతటి వారము ప్రతి దాంట్లో నీతి నిజాయితం మనము ముందుకు సాగాలి ఆయన సత్యవంతుడు సత్య స్వరూప ఉన్నాడు ఆయన శరీరం దార మనిషి శరీరం వేసుకొని ఇక్కడ బలి అయిండు ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది సో ఇంకా నశించే వారి లెక్కనే ఉంటవా ఇంకా నువ్వు నశించి పోతున్నావా ఇంకా నువ్వు ఎక్కడ పోతున్నావు లోపలికి లోపలికి వెళ్తుంటే పాపం పరిపక్వమై మరణము కంటది పాపం చేసి చేసి చేసి ఒకరోజు నువ్వు చనిపోతావు చనిపోయినాక నిన్ను ఎవరు గుర్తుపట్టరు ఎవరు నిన్ను గుర్తు చేసుకోరు బ్రదర్ ఇలా ఉందంటే ఇట్లా ఉండే బ్రదర్ అని చెప్తారు సో నువ్వు ఏందంటే ఇతరులు చెప్పేలాగ్న నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము అంటే నీ యొక్క ఏసు ప్రభు యొక్క మార్గంలను ప్రతి ఒక్కరికి చూపించాలి ప్రతి ఒక్కరికి మనకు రక్షణ మార్గము కల్పించాలి కల్పిస్తేనే అప్పుడు మనం ఏం చేస్తాము ఏసు ప్రభును కనుగొంటాము ఇరుకు ద్వారం అందు మనము వెళ్తాము ఇరుకు ద్వారంలో ఏముంది జీవం ఉంది ఆ యొక్క కావాలంటే ఏం చేయాలి ఇరుకు ద్వారంలో రావాలి ఇరుకు ద్వారం ఎంత ఇబ్బంది ఎంత ఏం చేసినను ఇరుకు ద్వారం అందు మనము వెళ్ళాలి ఇంకొక వచనం చూస్తే ఇంకొకటి చూసాము ఏముంది ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండు పదమూడు ఎబ్రి పన్నెండు పదమూడు ఎబ్రిలకు రాసిన పత్రిక ఇక్కడ చూస్తే ఏమంటుండే మరి కుంటికాలు బెనక బాగుపడ నిమిత్తం మీ పాద మార్గములను సరళం చేసుకున్నది ఇక్కడ ఏం చేయాలి కాబట్టి పడలిన చేతులు సడలిన మోకాలు బలపరచుడి ఇక్కడ ఏం చేయాలి మనము కుంటికాలు లెక్క మనము మన మార్గంలో వెళ్ళొద్దు వెనుక బాగుపడ నిమిత్తము మీ పాదములకు మార్గము సరళం చేసుకోండి బాగుపడ నిమిత్తం మనము ముందుకు సాగాలి మన కుంటికాలు బెద బెదరక వెనకక బెనకకుండా కుంటికాలు అనేవి మనకు యేసు మార్గంలో ఉండకుండా ముందుకు సాగాలని ఇక్కడ ఇంకొకటి చూస్తే మనకు అపోస్ల కార్యము ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చింది ఇక్కడ చూసుకుంటే మనం ప్రభువు దూతను లేచి దక్షిణంగా వెళ్ళి ఎరిశీరం నుండి గాజుపు అరనే మార్గం కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతను లేచి వెళ్ళారు అప్పుడు ఐథియోపియో రాణి అయిన కందాకేక్ క్రింద మంత్రి అయిన యొక్క ధనాగా మంతటిని మీదనున్న నపుంసకుడు ఆరాధించినప్పుడు ఎరిశీలంలోకి వచ్చిన్నాను అతను తిరిగి వెళ్ళొచ్చు తన రథం కూర్చుని ప్రవక్త ఏషియా గ్రంథం చదువుచున్నాను ఇక్కడ మనకు తెలిసిందే ఇది మొత్తము ఇక్కడ ఏంటంటే ఆయన గొర్రెకు గొర్రెలే వలకులు తీయబడి బొచ్చు కత్తిరించు వాని ఏదైతే గుర్ర పిల్ల ఎలాగ ఉండనో ఆయనే అలాగే ఆయన నోడు తెరవబడలేదు ఆయన ఇంత దీన స్థితిలో ఉన్నాడు ప్రతి ఒక్క దాంట్లో దీనంగా ఉండి అనే ఒక ప్రతి ఒక్కరికి చెప్పిండు ఆయననే మార్గం సత్యం జీవంనై ఉన్నాడు రోజు ఆయన ఎందు విశ్వసిస్తే ఆయన రాజ్యంలో మనకు ప్లేస్ ఉంటుంది అనమాట మనము ఆయన తోటి మనం వెళ్ళినామనుకో ప్రతి ఒక్క దాంట్లో మనకు ఇరుకు మార్గంలో మనము వెళ్ళితే జీవం ఉంటుంది మనకి ప్రతి ఒక్క దాంట్లో యేసు ప్రభు మనకు చెప్తుండ ప్రతి ఒక్క దాంట్లో మనకు తెలివినిస్తుండు తెలివినిచ్చినప్పుడు మనము అక్కడ పోతున్నామా లేదా ఆయన ద్వారానే తప్ప తండ్రి యుద్ధకు ఎవరు కూడా కోడు అంటుండీ ఇక్కడ ఆయన ద్వారానే మనము తండ్రి యుద్ధకు పోవాలి ఆయన యేసు ప్రభు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు యేసు ప్రభు ప్రతి ఒక్క దాంట్లో మనకు జీవంనై ఉన్నాడు ఆయన ద్వారానే తప్ప ఎవరు తండ్రి యుద్ధకు వెళ్లారనమాట ఇరుకు మార్గంలో వెళ్తే జీవం ఉన్నది మనకి అది ఎన్ని ఏం చేస్తారు కొందరే పోతారు అనమాట ఇరుకు మార్గంలో ఎంతమంది పోతారు కొంచెం మందే పోతారు కొంచెం మంది ఆ ఇరుకు మార్గం బాగుంది అని కొంచెం మంది మార్గము అందరికీ తెలుసు విడలపైన మార్గము ప్రతి ఒక్క సాతాన క్రియలు సాతాని అనేది చేసేది క్రియలు అతి ఒక్కటి విడలపైన మార్గం ఇరుకు మార్గంలో మనకు జీవం ఉన్నది సో ఈ రోజు మనము ఇరుకు మార్గంలో వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞను శృతించి మనం ముందుకు సాగదం దేవుడి యొక్క చిన్న వాక్యం ను దేవుడు దీవించండి కాబట్టి స్తోత్రం ప్రభా నాయన వేళ స్తోత్రాలు దేవాయసే మా ప్రభా మధ్య కాలశాన దేవాన్ని యొక్క వాక్యం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ ప్రతి ఒక్క చేభా నీరే తోడైన దాన్ని బట్టి వదనాలు స్తోత్రాలు దేవాయశమ ఇది మొదలుకొని నిరంతరం సేవించి బిడలుగా ఉంటాక సాయం చేయసప్రభా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు మా ప్రభా దేవామ షక్యులు కట్టారు మా అరక్షలు కట్టారు మా ప్రభా నీకే వందన స్తోత్రాలు దేవాసే మా ప్రభా ఇంత దీనస్థితిలో ఉన్నారు మా ప్రభా దేవా ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేసిన బట్టి స్తోత్రం మా మీరే తోడైన బట్టి వందన స్తోత్రాలు దేవా మా గుణగాలు కూడా దేవా మేము మార్చుకోవాలి మాప్రభ ఐకిక విచారం తీసివేసి దేవాడి అందు భయభక్తి కలిగి మీరే మార్గం సత్యం జీవనై ఉన్నారని మేము తెలుసుకోవాలి మా మీ ద్వారానే తప్ప తండ్రి యుద్ధకు ఎవరు వెళ్ళారు మా మీ ద్వారా మేము సాయం చేయండి దేవా ఈ లోకంలో దేవాయసింహ ప్రభు మీరు తప్ప ఎవరు మరణించలేదు మా ప్రభా పాపంలో కొరకు మీరే ప్రతి ఒక్క దేవుడు దేవాయసింహ ప్రభు ప్రత్యూ నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లాలి మా ఎన్నో కష్టాలు వచ్చినాడు ఎన్ని దేవా నిన్ను విడవక మరవక దేవాయస్మరు నేను సేవించే విధంగా ఉండటం సాయం చేయండి నిన్ను గనపరిచే విధంగా ఉండటం సాయం దేవా ఇతరులకు నీ వాళ్ళకి తెలిసే భాగ్యం దయచేయండి మా ఇందరికి చెప్పాలి మాప్రభ ఏసుక్రీస్తున్నాడు అని దేవాయస్మ ప్రభా ఆయన ద్వారా తప్ప ఎవరు దేవ తండ్రి యుద్ధకు వెళ్ళడానికి దేవా మా ప్రభా ప్రతి ఒక్కరికి దేవ రక్షణ మార్గం ఏం తీసుకురావాలి మా ప్రభా నీకు మేడైన దేవుని కుమరించాడు దేవ నీకు అస్సం కుమరించండి మా దేవ మీరే తోడైనాడు మా ప్రభా ఇక పరిశుద్ధాన శక్తి చెత నింపండి మా ప్రభా దేవాడి భాషలు దేవ అర్థం చెప్పడం దేవ మాకు దయచేయండి మా ప్రభా మీరెత్తోడైనాడు మా ప్రభుత్వ కుప్పవరాలు దాయచండి మా ప్రభావం అస్సం కుమరించాడు మా ప్రభా ఇంకా అనేకలు దేవా మీ అందరూటండి దేవా మీరెత్తోడైనాడు మా ప్రతి ఒక్క చీకటిని మీరే సాయం చేయండి మా ప్రభా మీరే తీసివేయండి మా ప్రభా ఇంకా అనేక మా ప్రభా ప్రతి ఒక్కరు దేవా దీని వాక్యం చేతి ఒక్క బిడ్డను పేరు పైన దీన్ని ఆశ్రయించండి మా ప్రభా మీరే తోడైన ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డలో ఉంటు సాయం దేవా నీకు అసహకారం ఏమైనా ఉంటే తీసివేయండి దాంట్లో దేవాయ ప్రతి ఒక్కటి దేవాయ్ భగవతిగా జీవించే బిడ్డలో ఉంటు సాయం చేయండి నే పారు నెలలు ఉండేవా గాయకొని దేవా ముందుకు సాధారణ సాధించదేవా దేవ ప్రతి ఒక్కరికి దీవించాడు దేవ రామాయణ చంద్రశేఖర్ అయిన ప్రతి ఒక్క ఫ్యామిలీ దీవించి ఆశ్రయించాడు మా ప్రభా మీరే తో ప్రతి ఒక్క దేవా మా ప్రభా కాలు దాయి ఆటంకం రాకుండా ఎటువంటి శోధన రాకుండా సాయం చేయండి మా నీకు అర్థం పెట్టాడు మా ప్రభావం సేవించిన బిడ్డలు మా తప్పించదని అని చెప్పారు మా సేవించి మేము ముందుకు సాగుతున్న మా విశ్వాసాన్ని బలపరచండి ఇంకా దేవ అనేకులకు దేవా నీ గురించి చెప్పి అనేకులను దేవ విశ్వాసులుగా శిష్యులుగా నీ మాస్టర్కి సాయం చేస్తారని జీవాధిపతి సర్వోనత సర్వశక్తి మంతుడానికి వర్ణాలేసయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా అమలు కాచి కాపానైనా మీ కృపల్లో భద్రపరుచుకొని అమలు సజీలకలు నిలబెట్టిన ప్రభావ ఇక మధ్య కాలసంలోనైనా మీ సన్నిధిలో సమయం కడిపే భాగ్యానికి కృప మాకు కనిగిరించానైనా గొప్ప దేవ మూడు ఫోట్ల మీ సన్నిధిలో ప్రార్థనలు కడిపే భాగ్యానికి కృప మాకు కనిగిరించినైనా మీందు బహుప్రియులుగా మేము ఉండాలి ప్రభావ ఆ శక్తి మేము ఎదగాల ప్రభావ మీరే సహాయపడమని ప్రాద్ష్టమైనా వాక్యందరో ప్రభావ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన ప్రతి విషయంలో ప్రభావం జాగ్రత్తగా జీవించాలా ముఖ్యంగా ప్రభావ ఈ లోకంలో ప్రభావ ఎన్నో ఉన్నాయి విధానాలు కాబట్టి మీరు కూడా ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభావ ఆ పనులు మీరు ప్లే చేసినారు ప్రభా కాబట్టి ప్రతి విషయంలోనైనా ఉద్యోగ స్థలంలో కానీ మా పనిబాట్లో కానీ సమస్త మీకు ప్రీతికరంగా జీవించాలా యథార్థంగా నీతిగా న్యాయంగా జీవించాలా ఈ లోకమ్మంత ప్రభావం అన్యాయం అక్రమంతో జీవిస్తుంది ప్రవ క్రైస్తవులు కూడా అరీపీ ఉన్నారు ప్రభావ లంచాలకుంటూ ప్రభావా అది కట్టకుండా దాన్ని దాన్ని ఎగ్గొట్టాలని ప్రభావ ఏదో ఒక రూపంగా వాళ్ళు దాన్ని మబ్బ పెడుతున్నారు కానీ అది పాపం అని ప్రభావ మీ వాక్యం చెప్తుంది కాబట్టి నేను ప్రతి విషయంలో మేము జాగ్రత్తగా జీవించాలా ఎలాంటి దోషాలు ఎలాంటి పాపలు మాలు ఉండద్దు ఎలాంటి ఆజ్ఞ అతిక్రమం మాలు ఉండదు ఒకవేళ అలాంటి మాలు ఉంటే గుణగా ఇప్పుడే వాటించాలి అనికరి చూపించండి కృప చూపించి మీరు కృపలో జ్ఞాప్యం చేసుకుని అయినా మనం బలపరచండి మీరు అక్కడ తొలిగింది ప్రభు మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా అనేకలు ప్రభు మీ సత్యం నడిపించాలా నా దేవ అనే సేవలు మీరు అందరూ అర్పించండి ఆ రోజు అందరూ మీరు దీవించి ఆస్వాదించండి మొత్తం అభిషేకం తెచ్చేసి మీరు మైంపొందండి మీకు ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలు కూడా మీకు దీవించి ఆస్వాదించి మీ నిలబెట్టుకుని నామాన్ని తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థన తండ్రి ఆ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికి కేబిఎం గ్రూప్ ఉన్న బ్రదర్స్ సిస్టర్ వాళ్ళ కుటుంబాల పిల్లలకి వాళ్ళందరికి ఇంకెన్ఫెన్స్ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడైను గాక ఆ